సో సెంటిమెంట్ పెట్టేస్తే ఆ ఓటు విలువ తగ్గిపోలేదు సెంటిమెంట్ పెట్టేయకూడదు సో ఆ పెద్ద ఆయన స్వర్గ నుంచి చూస్తున్నాడని అలాగంటే సెంటిమెంట్ పెట్టేశారనుకోండి ఇంక ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలి మనందరం కూడా వెళ్ళి ఒకళ్ళకే వేసి రావాలి అలాంటి సెంటిమెంట్ పెట్టకూడదు ఆ వ్యక్తి సమర్థుడు నిజాయితీపరుడు ఎస్ గో అని ఓటు పడే అలాగా మీరు ఓటింగ్ ప్రాసెస్ని ని చేసినట్టు అయిపోతుంది అదే రకంగా తత్వాన్ని తత్వాన్ని తెలుసుకోరా అంటే శ్రీకృష్ణుడు రాసలీలలు గోపికలు ఇదంతా మిచ్చేనా ఇలా మొదలుపెడితే అండ్ టు సో ఆ రకంగా ఈ ద్వైత ద్వైతవాదులు దీన్ని చెడగొట్టి పెట్టారు వాళ్ళు ఏమంటున్నారంటే కార్యము పూర్ణమే కారణము పూర్ణమే కార్యకారణయోహ పూర్ణత ఇవ్వ సాచ ఏకైవ పూర్ణత వాడికి పచ్చి వెలక్కాయి గొంతులో పుడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పూర్ణత్వాలు వచ్చాయి రెండు పూర్ణాలు వచ్చాయి రెండు పూర్ణాలు రెండు పూర్ణాలు అయితే ఏమవుతుందో తెలుసుదండి రెండు కూడా అపూర్ణాలు అయిపోతాయి రెండు పూర్ణాలు ఎప్పుడైతే వచ్చాయో రెండు అపూర్ణాలు అయిపోతాయి సో రెండు పూర్ణాలు రాకూడదు ఒకే పూర్ణం రావాలి కదా ఇప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేస్తున్నారు చెరో మావిడి పండు వేశారు మావిడి పండు అన్నంలో వడ్డించడం అన్నది పద్ధతి కాదు అసలు దాన్ని జాగ్రత్తగా కట్ చేసి సపరేట్గా అయినా ఇవ్వాలి లేకపోతే ముక్కల కింద వేసి ఇవ్వాలి అంతేకాని పండు పండు కింద అక్కడ డ్రాప్ చేయటం ఉన్నది వాడదా అని ఇట్ ఈజ్ నాట్ ఏ రైట్ వే టు డూ బట్ దే డూ లైక్ దట్ ఆల్సో అదో రసం పండు ఇదో సో ఈయనన్నాడు ఇది పోయినా సరేగా అన్నాడు నా వావుల కోళ్ళలో టెన్క లేదన్నాడు ఈయన ఒక ఆయన పక్కాయిలడు నా వావుల కోళ్ళు రెండు టెంకలు ఉంటాయి అలా ఉంటుందా కాబట్టి రెండు పూర్ణాలు ఉండవు ఒకే ఒకే పూర్ణ ఉంటుంది ఆ సమస్య వాళ్ళకీ ఉంది దాన్ని వాళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి దానికి ఏదో చూపాలి యువట షోజన్ వే యువట వే ఇదంతా పూర్వపక్షం ఉండో పాఠం అది ఒక్కటే పూర్ణత ఉండో రెండు రెండు చెంకల పళ్ళులో ఉన్నట్టు కాదు అది ఒక్కటే పూర్ణత సో ఒక్కటే పూర్ణత కానీ రెండు పూర్ణతల చెప్తాము అదే పూర్ణత కారణంలో ఉన్నప్పుడు కారణం యొక్క పూర్ణత కార్యంలోకి వచ్చేప్పటికీ కార్యము యొక్క పూర్ణత అని అలాగా ఒకే పూర్ణతని కార్యకారణముల యొక్క భేదాన్ని బట్టి వ్యపదేశము చేస్తాము వ్యపదిశత అంటే చెప్పడం అలా వర్ణిస్తాము ఏమని వర్ణిస్తాము పూర్ణము కారణము పూర్ణము కార్యము పూర్ణము అవి రెండు పూర్ణాల రెండు కాదు ఒకటే అది ఒకటే కారణంలో ఉన్నప్పుడు కారణము పూర్ణము ఆ ఒకటే కార్యంలో ఉన్నప్పుడు కార్యము పూర్ణము అని వర్ణిస్తాము బా ఎంత బాగుందో చూసారా ఏమంటే ఒక పూర్ణం రెండింటిలో వచ్చిందంటే ఇంకా అది పూర్ణం ఏమిటండి ఇంకా ఇంకా సెంటిమెంట్ పెడతాడు మీరు ఏదైనా అంటే సెంటిమెంట్ అంటారు రాధే రాధే అంటాడు లేకపోతే పెద్ద రాధాకృష్ణులు విగ్రహం ఒకటి ఎదుర్కొండ పెట్టి పాఠం చెప్తాడు ఇంక ఇప్పుడు మీరు వాడిని ఏం చేస్తారు ఎందుకంటే విగ్రహం ఎదుర్కొని ఇక్కడ విగ్రహం పెట్టి పాఠం చెప్పడం ఎందుకు ఆ విగ్రహం ఏదో మామూలు పూజాగృహంలో పెట్టి పూజాది చేసేసుకొచ్చి పాఠం చెప్పచ్చు కదా ఇక్కడ విగ్రహం పెట్టి పాఠం చెప్తుంటే ఇట్ కన్వేస్ వెరీ పర్టిక్యులర్ మెసేజ్ దాంట్లో కొంత తెలివితేటలు ఉన్నాయి ఏమిటా తెలివితేటలు అంటే కొంత మీరు దాన్ని పాజిటివ్గా కూడా చెప్పచ్చు ఇలాగా భక్తుల యొక్క హృదయం ఎప్పటికీ ఆ రాధాకృష్ణుల నిలిచి ఉంటుంది అందుకోసం రాధాకృష్ణ విగ్రహం సపోజ్ నేనేదో జోక్ చెప్తున్నాను జోక్ చెప్తున్నప్పుడు రాధాకృష్ణుల మీద నిలబడ్డెందుకు లేకపోతే పూర్ణమద పూర్ణ మీద అని చెప్తున్నాను అప్పుడు రాధాకృష్ణ మీద నిలబడ్డెందుకు అనవసరం కాదు కాబట్టి దాంట్లో ఒక ఇష్యూ ఉంది తర్వాత ఇక్కడ రాధాకృష్ణులను పెట్టి నేను ఇక్కడ కూర్చున్నానంటే అర్థం ఏంటి సమ్ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ దెమ్ అండ్ దట్ ఐ విల్ డివ్ టు యూ అంటే ఒక గురు డమ్ గురు డమ్ అంటారు గురు డమ్ అనే పదం తెలిసింది కదా ఇటు ఎస్టాబ్లిషెన్స్ యాక్ట్ దానివల్ల ఒక రకమైన లాయల్టీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప పర్సనల్ లాయల్టీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకునే ఉపయోగపడుతుంది తత్వాన్ని కన్వే చేయటానికి ఉపయోగపడకూడదు నా ఉద్దేశంలో తత్వాన్ని కన్వే చేయటానికి అది ఒక ఆటంకమైన కూడా మీరు ఆశ్చర్యపడక్క సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇది ఎవరినో ఒకళ్ళు ఉద్దేశించి కాదు ఇట్స్ అ సిస్టమ్ వచ్చి స్టేర్ ఇన్ ది సొసైటీ ఆ సిస్టమ్ని ఎగ్జామిన్ చేసుకుంటే బాగుంటుంది ఎనీవే కాబట్టి ఈ విధంగా ద్వైతాన్ని ప్రవేశపెడతారు అది పూర్ణమే ఇది పూర్ణమే అలాగే వ్యపదేశం వ్యపదేశము అంటే ఇప్పుడు ఒకే మనిషి ఉంటాడు తల్లిదండ్రులు ఏమో అబ్బాయి అని పిలుస్తారు భర్త ఏమో భార్య కూడా అబ్బాయి అని పిలవదు భార్య కూడా భార్య ఏమండవన్నదో పిలుస్తుంది అంటే వ్యపదేశం మారుతుంది కానీ వ్యపదేశము ఉంటారు వ్యపదేశం అంటే డెసిగ్నేషన్ కాబట్టి ఒకే పూర్ణము కానీ కార్యమునందు కార్యము పూర్ణమని కారణమునందు కారణంగా పూర్ణమని వ్యపదేశం చేస్తాము ఏమంచా ద్వైతాద్వైతాత్మకం ఏకం బ్రహ్మ అంటే ఇప్పుడు బ్రహ్మ ఒకటే బ్రహ్మ అద్వయమే కానీ ఈ అద్వయ బ్రహ్మలో రెండు ఆస్పెక్ట్స్ వస్తాయి ఒకటేమిటి ద్వైతంగా ఉన్న బ్రహ్మ ద్వైతం లేకుండా అద్వయంగా ఉన్న బ్రహ్మ ఉత్పత్తి స్థితి లయాన్ని మూడు అవస్థలు ఉన్నాయి కదా ఈ మూడవస్థలలో స్థితి అవస్థలో ద్వైత రూపంగా ఉన్న బ్రహ్మ ఉత్పత్తి ప్రళయము వాటి ఎందు అద్వైత రూపంగా ఉన్న బ్రహ్మ బాగుంది కదా అంతా కూడా వర్కౌట్ చేసి పెట్టారు ఇది ఈ ద్వైతానికి ముందు ద్వైతంలోకి వచ్చేసిన దానికి ముందు ఉత్పత్తి ఎందు అద్వైతమే అంటే ఇంకా జగత్తు పుట్టలేదు అప్పుడు ఏ ఏముంది అద్ బ్రహ్మ ఉన్నది ఆ బ్రహ్మ అద్వైతమా ద్వైతం అద్వైతం ప్రళయం లాగేసుకుంది అంతా తనలోకి ఇప్పుడే ఉంది బ్రహ్మ అద్వైతమా ద్వైతమా అద్వైతం స్థితి ఇప్పుడు ద్వైతం ఏమిటి ద్వైతం ఆ బ్రహ్మే ఆ బ్రహ్మే ద్వైతం కాబట్టి బ్రహ్మ అద్వైతమా ద్వైతమా ఏం పిచ్చి ప్రశ్న అడుగుదరణి ఉత్పత్తి ప్రళయములలో అద్వైతము స్థితి ఎందు ద్వైతమే ఇది ఇది ఎలా ఉందంటే దీన్ని సిన్థసిస్ అంటారు ఇది వినేవాళ్ళు కూడా అవుంది కదా మరి బానే ఉంది కదా అది చక్కగా మనలో మనకి విభేదాలు కూడా లేకుండా ఉంటుంది అని అలాగంటే భ్రమ కలిగిస్తారు అలాగంటే భ్రమ విభేదాలదేముంది విభేదాలకి తత్వానికి సంబంధం లేదు విభేదాలు అహంకారాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు నామం ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద దాని మీద రిలీజియస్ రైట్స్ అయ్యాయి అంటే మత కలహాలు అయ్యాయి నామం ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద మత కల మత కలహాలు పోలీసుల్ని వాళ్ళని పెట్టి మీరు శాంతిని నెలకొల్పాలి కన్ఫ్యూ పెట్టాలి దీనికి నామం మీద కాబట్టి ఈ కల్లోలాల గురించి దానికి ద్వైతానికి అద్వైతానికి సంబంధం ఏం లేదు వాటెవర్ నేనేదో కొంత ధైక్య సయని ఏమనుకోకండి సో ద్వైతము అద్వైతము రెండూ కలిపి మనం రెండూ పెట్టుకుందాం తర్వాత ఆధునిక పరిభాషలో చెప్పాలంటే వీళ్ళు మనవాళ్లే వాళ్ళు మనవాళ్లే కాబట్టి అద్వైతమే అద్వైతమే అలాగే మూర్ఖంగా పట్టుకుంటారు ఏమిటి అద్వైతము పెట్టుకోవాలి అద్వైతము పెట్టుకోవాలి ద్వైతాద్వైతాత్మకం బ్రహ్మ అందరినీ కలుపుకుపోయినట్టు అవుతుందండి అందరినీ కలుపుకుపోయినట్టు అంటే దాంట్లో మళ్ళీ ఒక సెంటిమెంట్ పెట్టడం ఆ రకంగా ఇటు కాదు అటు కాదు గోడ మీద ఫిర్యవాతంగా ద్వైతాద్వై ద్వైతమా అద్వైతమా ద్వైతాద్వైతాత్మకం బ్రహ్మ ఇప్పుడు ఒక ఆయన అడిగారు మీరు ఏ పార్టీ అయినా ఆలోచిస్తున్నాం ఇంకా ఎలక్షన్స్ రాలేదు కదా ఎలక్షన్స్ అనౌన్స్ చేసినప్పుడు చెప్తానని చెప్పాడు ఆయన సో అలా ఉంది తెలుగుదేశంలో ఉన్నావా అంటే ఎలక్షన్స్ రాని ఎలక్షన్ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అయితే ఏమి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా పార్టీ ఏం లేదుగా ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామం ఆ రకంగా ద్వైతాద్వైతాత్మక బ్రహ్మ దీని మీద పూర్వపక్షమైదంతా కూడా యథాఖిలా సముద్రహ జల తరంగ ఫేన బుద్భుదాధ్యాత్మక ఏవాముద్ర దృష్టాంతం తీసుకోండి మీకు చాలా ఇష్టం కదా సముద్ర దృష్టాంతం తీసుకోండి సముద్రంలో తరంగములు పెద్దవి చిన్నవి బుడగలు నొరగ ఇవన్నీ కలిసి సముద్రం అవుతుందా లేదు వేలు సముద్రం ఇవన్నీ కలిసి సముద్రం అవుతుంది ఇప్పుడు సముద్రం ఒకట అనేకమా అంటే అనేకమును తన కలిగి ఉన్న ఒకటి బాగులేదు ఇది అనేకము అంటే ద్వైతం ద్వైతం అంటే అనేకమును తన కలిగి ఉన్న ఒకటి ద్వైతాద్వైతాత్మక సముద్రం ఉందా అలాగే ద్వైతాద్వైతాత్మకమైన బ్రహ్మ యథాచారం జలం సత్యం తదుద్భవాశ్చ తరంగఫేన బుద్భుదాదయ సముద్రాత్మభూత ఏవా ఇప్పుడు చూడండి జలము సత్యము కదండి సముద్ర దృష్టాంతంలో ఇప్పుడు మీరు ఆ జలం పుట్టిన తరంగాలు తీసుకోండి బుడగలు బుద్భుదాలు తీసుకోండి నొరగ తీసుకోండి ఇవన్నీ కూడా వీటన్ని ఇవన్నీ కూడా సముద్రం యొక్క స్వరూపంలో భాగములే సముద్ర స్వరూపాన్నించి విడిపోయేమీ లేవు సముద్ర స్వరూపంలోనే ఉన్నాయి సముద్ర ఆత్మభూతాహ కాబట్టి అవి కూడా జలం నుంచే పుట్టాయి జలమంటే సముద్రమే ఆ సముద్రం నుంచే సముద్ర జలం నుంచే పుట్టే పైనుంచేమీ రాలేదు ఆ జలం నుంచే పుట్టాయి ఏమంటే జలం సత్యం కదా జలం నుంచే పుట్టేయి అంటే అవి కూడా అసత్యం అవ్వాలి తర్వాత అవి సముద్రము యొక్క అవయవములుగా ఉన్నాయి సముద్రము స్వరూపంలో భాగాలుగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు ఈ సముద్రం అనేది అద్వయము అద్వైతము ఈ ద్వైతమునంతనూ కూడా తరంగములు ఇత్యాది ద్వైతమునంతనూ కూడా తన కలిగి ఉన్నది అని చెప్పచ్చు ఆవిర్భావ చురోభావధర్మిణ పరమార్థ సత్యాహ్ జలము పరమార్థ సత్యం అవునా కదా అవును జలం పరమార్థ సత్యం సముద్ర దృష్టాంతంలో తరంగము పరమార్థ సత్యం కాదని నువ్వు ఎందుకు కాదని జలం నుంచి ఆవిర్భవించింది జలంలో అంతర్ధానమైంది జలము సత్యము ఎదొచ్చి జలము ఆవిర్భావ చిరోభావాలు లేవు జలానికి కానీ ఈ తరంగానికి ఆవిర్భావ చిరోభావములోనే ధర్మము ఉన్నది ఆవిర్భావం అంటే కనపడుట తిరోభావం అంటే కనపడకుండా పోగుట ప్రకటమగుట విలీనమగుట జలము ప్రకటం కాదు విలీనము కాదు జలం అలా కానీ ఈ తరంగాదులు ప్రకటమై విలీనమవుతూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా సత్యములే జలము సత్యమే ఇవి సత్యములే కానీ జలమందు లేని రెండు ధర్మాలు వీటి ఎన్నో ఉన్నాయి ఏమిటవి ఆవిర్భావ తిరోభావములు అనే ధర్మములు రెండు ధర్మములు ఉంటాయి అంటే ఏమైపోతుంది అక్కడికి ఈ ధర్మములు సత్యమవుతాయి ధర్మములు విశేషణాలు అవి సత్యమవుతాయి అవి ఎందుకంటే ఆవిర్భావ తిరోభావములు అనే ధర్మములు కలిగిన అనే ధర్మములు కలిగిన తరంగాదులు పరమార్థ సత్యములు ఎప్పుడైతే అయ్యాయో ఆ ధర్మములు సత్యములు అవుతాయి ఏమంటే జలము సత్యమే తరంగాలు సత్యమే మరి జలంలో లేని ధర్మాలు వీటిలో ఉన్నాయి కదా అవును మరి ధర్మాలు కూడా సత్యం అది గోస్ ఎలాంగ్ వే అంటే అవుతుందో తెలిసిన ఆత్మ సత్యము సత్యమే మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రా డివిట అవి సత్యమే మరి అయితే వీడు గొప్ప వాడు తక్కువ అది సత్యమే అదొకటి తర్వాత వీడు పాపి వాడు అది సత్యమే ధర్మాలు పాపము పుణ్యము అనే ధర్మాలు ఉంటాయి అవి అవి ఉంటాయి సత్యమే ఆత్మలో ఉంటాయి సత్యమే మరి కొందరు ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటారు సార్ కొందరు అసలు దేవుడు దరిద్రాపుకి అది సత్యమే ఎలా ఉందో చూసారా కాబట్టి మీరు ఆవిర్భావ తిరోభావా బానే ఉందని అనుకోకండి అది దీంట్లో అది ఎలా ఉంటుందంటే పైన చాలా సరళంగా ఉంటుంది దాని పొట్ట చూస్తే కానీ దాని అసలు రహస్యం బయటపడదు చాలా డేంజరస్ కాబట్టి ఆవిర్భావ తిరోభావములు ధర్మములు ఉంటాయి తరంగాజులు అవి సత్యములే జలము సత్యమే సముద్రము సత్యమే అద్వైతము సత్యమే ద్వైతము సత్యమే ఇది ఎంత బాగుందో చూడండి ఏమం సర్వమిదం ద్వైతం పరమాత్మ సత్యమేవా ఎప్పుడైతే మీరు రెండు ధర్మాలు సత్యం అన్నారో మొత్తం ద్వైతం అంతా సత్యమైపోతుంది మొత్తం ద్వైతం అంతా సత్యమై చాలా చాలా ముందుకు పోతుంది మొత్తం రైతులంతా సత్యం అంటే ఏమిటి ఇప్పుడు ఇవాళ శుక్రుడు అలా అడ్డంగా వెళ్ళాడు అంతర్యానం అంతర్యానం ఏమిటి అంతర్యానం క్యా బాధ ఏదో మాటలు వేసేయడం అంతర్యానం ఉంటే లోపల నుంచి వెళ్ళుట సూర్యుడు శుక్రుడు సూర్యుడు లోపల నుంచి వెళ్తాడా అలా కనబడతాడు సూర్యుడు అలా లోపల నుంచి వెళ్తున్నట్టుగా లోపలంటే సూర్యుల్లో వెళ్ళి సూర్యుల్లోకి వచ్చేశాడు ఇప్పుడు సూర్యుల్లోంచి వెళ్తే అలా కనపడతాడు కనబడతాడంటే అలా వెళ్తున్నాడు అలా ఇప్పుడు మీకేమవుతుంది ప్రతిసారి ఒక ఆయన ఉంటున్నాడు ప్రతిసారి మీకు ప్రకాశించే శుక్రుడు కనపడతాడు ఇప్పుడు నల్లగా ఉండే శుక్రుడు కనపడుతున్నాడు కదా నల్లగా ఉన్నాడు కదా ఆయన ఏమంటే శుక్రుడు హీజ్ ఏ ప్లానెట్ బీ కేర్ఫుల్ అబౌట్ శుక్ర హీ కెన్ కాస్ స్ట్రగుల్ గురువు అంటే పర్వాలేదు శుక్రుడంటే ఆయన నీతి శాస్త్రజ్ఞులు అబద్ధం చెప్పచ్చు అంటాడు చెప్పకూడదు అంటాడు ఇటువటుగా మాట్లాడతాడు తర్వాత రాక్షసులకు గురువు పైగా రాక్షసులందరూ ఆయన చేతిలో సో అలాంటి శుక్రుడు శుక్రుడంటే అది కాబట్టి శుక్రుడంటే ఎవరు టు టేక్ విత్ పింఛప్ సాల్ట్ శుక్రుడి దగ్గర మీరు వేషాలు వేయకూడదు కాబట్టి శుక్రుడంటే ఒక దండం పెట్టి అలా జాగ్రత్తగా ఉండాలి ఆయన కోపం వచ్చిందంటే ఏ పనైనా చేస్తారు కాబట్టి ఆయన్ని ప్రకాశించేప్పుడు చూసి దండం పెట్టుకుంటే మంచిది కానీ ఆయన నల్లగా ఉన్నప్పుడు చూసి దండం పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పాడు ఆయన ఆయన ఆయన ఇది నా ప్రసంగం మానేసి ఇది పెట్టింది ఇది పెట్టారు ఆ ప్రసంగం గురించి చెప్పలేదు నాకు ఆనందం ఎందుకంటే ఇంకో రెండు వరాలు ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు బదులు రెండు వస్తుంది నాకేం నష్టం లేదు ఇంకో రెండు వాదాలు ఎక్స్ట్రా వస్తుంది నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇంకో వారం ఎక్స్ ఎక్స్టెండ్ అవుతుంది నేను లేననే అన్నానికి వీలు లేకుండా ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ మీ బట్ అది మానేసి వీడు పెట్టింది ఇది ఇది ఆయన ఆయన ఆయన కుల ఆయనేవడండి మమరూపబుద్ధి ఐడియల్ యాక్టరీ అంటారు చూడండి అది బాగా దీసిపోయి ఉంటే ఆయన కాబట్టి చూడకపోవడమే మంచిది ఉంటున్నాడు ఆయన ప్రకాశిస్తూ ఉంటే ముఖం మాడిపోయినప్పుడు ఏమిటో చూస్తాం కాబట్టి చూడకపోవడమే ఏదో చెప్తాడు దానికి ఏదో చెప్తాడు అంటే ఇంకో ఆయన ఏమన్నా ప్రకాశించినప్పుడే కాదండి ఆయన్ని చూడడం ఆయన కొంచెం నల్లగా ఉన్నప్పుడు కూడా చూసి తన పెడితే తప్పే ఉందని ఇంకో ఆయన ఉండే వీళ్ళిద్దరూ దీని మీద చచ్చావు నీళ్ళ తస్తుందిగా పాండిత్యం ధ్యా పాండిత్యం నాకు ఆశ్చర్యం వస్తుంది తలాతోకా లేని ప్రసంగం ఇదంతా సత్యం పరమార్థ సత్యం సర్వమిదం ద్వైతం ద్వైతం సత్యం మీరు అన్నారంటే You have opened a can of worms. When are I put an expression of a can of worms? What is it? There is a can of worms. There is a can of worms. When it opens, that means worms are not. Worms are not one pound or one pound or one pound or one pound or one pound. That's very difficult to handle it. It's a can of worms. విన్నారా ఇ ద్వైతం సత్యం అంటే ఇట్స్ ఎ క్యాన్ ఆఫ్ పర్బ్లమ్స్ అప్పుడేమవుతుందో తెలుసిన పురుషుడు పురుషుడే స్త్రీ స్త్రీ ఆత్మలో భేదం జెండర్ భేదం తర్వాత వైకుంఠానికి వెళ్ళేప్పుడు వీడు వీడి భార్య కలిసి వెళ్తారు పిక్నిక్కో లేకపోతే హరిహారంకో వెళ్ళేట్టుగా ఇట్స్ ఎ క్యాన్ ఆఫ్ పర్వన్స్ యూ డౌంట్ ఓపెన్ ఇట్ ఇఫ్ యూ ఓపెన్ ఇట్ యూఆర్ ఇన్ ట్రబుల్ అయిపోయింది కాబట్టి ఇదంతా సత్యమే పరమార్థ సత్యమే జలతరంగాది స్థానీయం సముద్ర జల స్థానీయంతో పరం బ్రహ్మా ఈ జగత్ అన్నది ఇదేమిటో తెలుసిన జలతరంగ దృష్టాంతంలో జలతరంగాలు ఉన్నాయి నీటి కెరటాలు ఉన్నాయి కదా ఈ జగత్తంతా కూడా నీటి కెరటాలు సత్యం ఆ పరమాత్మ సముద్రం నీటి సముద్రం సత్యం రెండు సత్యం ఎంత బాగా మనం వర్కౌట్ చేసి పెట్టామని ద్వైతవాదంలో అలా ఉంటుంది హేవంచకిలా ఇప్పుడు అసలు సెంటిమెంట్ వస్తుంది మెయిన్ సెంటిమెంట్ ద్వైతస్య సత్యవే కర్మకాండస్య ప్రామాణ్యం కర్మకాండం ఉంటుంది కర్మకాండలో ఏమంటాడంటే నీకు స్వర్గానికి వెళ్ళి కోరిక ఉంటే యజ్ఞం చేయండి పృథివీ లోకం సత్యము స్వర్గము సత్యము అయితే ఆ కోరిక ఏమైనా అర్థం ఉంటుంది పృథివీ లోకం ఇచ్చ్యా స్వర్గం ఇత్యా అంటే ఇంకా కోరిక ఏమిటండి ఇంకా అదేం కోరిక ఆ కోరికే అర్థం లేని కోరిక అయిపోతే ఆ కోరిక తీరడం కోసం యజ్ఞం ఐదు రోజుల యజ్ఞం ఆ యజ్ఞంలో రెండు రోజులు దేవతలకి ఆ హోమాలు ఏమండి ఇదంతా కాబట్టి ద్వైతం సత్యం అన్నప్పుడే కర్మకాండ ప్రమాణమవుతుంది కర్మకాండ ఇప్పుడు మీరు ద్వైతం మిత్య అన్నారనుకోండి స్వర్గం మిథ భూలోకం మిథ్య వీడి వ్యక్తిత్వం మిథ్య కర్మమి అనేక దేవతలు మిథ్య అంతా మిథ్యే అప్పుడు కర్మకాండ ఏమైంది మిథ్యాకాండ అయిపోయింది అంటే దానికి ప్రమాణ దానికి ప్రామాణ్యం లేకుండా దీని మీద వివేకానంద స్వామి ఓ ప్ర ఓ మాట అన్నాడు నేను ఇవాళ నిన్న వివేకానందు దృష్టితో గడిపాను ఏదో మహాత్మ యొక్క హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా లేకపోతే వీరులు అరెస్ట్ చేశారు వాళ్ళు అనెస్ట్ చేశారు ఉప ఈ గోలే ఉంటుంది వివేకానంద స్వామి అంటాడు ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరు జాగ్రత్తగా ఆలోచించి విమర్శించి సత్యాన్ని ఓపెన్ మైండ్ తోటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆ పుస్తకం ఈ పుస్తకం అని పుస్తకాన్ని చూపించి బెదిరించే ప్రయత్నం చేయకూడదు అని ఆయన వేదమే ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఏదైనా చెప్దామంటే ఏదైనా ఏదైనా చెప్పాలనుకోండి ఎవరు చెప్పాలి అదే గ్రహణముతో ఏముండదురా ఎవరో ఎవరిని పట్టుకునేది ఏం లేదురా పాము పట్టుకుందని ఇది పట్టుకుందని అది పట్టుకుందని అలాగే ఉండదురా అదేమవుతుందంటే ఆ చంద్రుడు భూమికినూ ఆ సూర్యుడికి మధ్యలో అడ్డంగా వస్తేనేమో మీకు కప్పుబడిపోయినట్టుగా కనపడుతుంది ఆయన అడ్డంగా వచ్చి అక్కడ అలా నిలబడిపోడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ కదిలిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటే ఓ కొద్దిసేపు అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు అటువైపు కనపడదు అలా మళ్ళీ వెళ్ళిపోగానే కనపడుతుంది అంతే దీంట్లో అంతకంటే ఇంకేం లేదు అని నేను అన్నాను ఒకసారి అంటే ఒక ఆయన అన్నాడు ఏమండే మరి వేదమంత్రాల్లో అన్నీ తప్పంటారా ఇది సెంటిమెంట్ హీటింగ్ అండర్ ది బ్యాలీ దీన్ని అంటారు ఇప్పుడు నేనేం చెప్పాలి ఉభయతో పాషా రజ్జు అని ఒకటి పూర్వం ఒక రాజుగారి మీదకి దండయాత్ర వచ్చిస్తారు దండయాత్ర వస్తే ఆయన మంత్రి చెప్పాడు ఈ యుద్ధం మనం నెగ్గలే ఉండే వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంది మన సైన్యం తక్కువ ఉంది ఈ యుద్ధం మనం నెగ్గేందుకు కష్టం అని చెప్పి సేనాపతి చెప్పాడు అప్పుడు మంత్రి సలహా చెప్పాడు నీ సైన్యం పక్కన పెట్టదు నీ సైన్యానికి ఉన్న కత్తులు కతారులు మన మన నగరంలో ఉండే వేద పండితులందరినీ సమావేశం చేసి వాళ్ళు చక్కగా పంచలు కట్టుకుని ఉత్తరేయాలు వేసుకుని విభూతి గట్టిగా పెట్టుకునే పిలుపులు అవి గట్టిగా పెట్టుకున్నాయి వాళ్ళందరి చేతికి చొరవ కత్తి ఇవ్వేవి మన ఊళ్ళో ఉండే గోవులు ఆవు పాలిచ్చే ఆవులు వాటిని ఒకటి జయచ్చు ఈ వేద బ్రాహ్మణున్నే ఆవు మీద కూర్చోబెట్టు వాళ్ళ చేతికి కత్తులు ఇవ్వేవి ఈ ఆవులకి కవచాల కింద పెట్టు నీ దగ్గర ఉన్న సామానే పెట్టు వీటికి ఈ సైన్యాన్ని పంపించమన్నాడు సరే సైన్యం వచ్చింది ఈ రాజు సైన్యతో వచ్చాడు ఇది సైన్యం దీనికే సావిత ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ప్రతి ఉత్సవలు పైకి కొడితే బ్రాహ్మణులు మహాపాపం బ్రహ్మహత్య మహాపాపం పోనీ పైకి కొట్ట కూడా కింద కొడితే గోహత్య అప్పుడు ఆ రాజ ఇచ్చేసాడంటే దండం పెట్టి చద సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఆ రకంగా పావు తినడం ఇదంతా అలా కదండి చూడండి చంద్రుడు అలా అని ఇలా చెప్తుంటే అయితే వేదమంత వేదమంత్రాలు అనేప్పుడు నేనేం చేస్తాను తోకముడిచి వెళ్ళిపోతా వివేకానంద్ అన్నాడు ఇమాట నువ్వు వేదం పేరు చెప్పి భయపెట్టకు వేదం అనేది నువ్వు అలా భయపెట్టద్దు ఇప్పుడు వేదం మంచిది కాదని దాంట్లో అసత్యం ఉందని నేను అంటలేదు నువ్వు ఏదో పుస్తకం పేరు చెప్పి అలా భయపెట్టవు ఇట్ ఈజ్ నాట్ ది బుక్ దట్ వర్ తాకుంద బా ఈ కనపడే నామరూపాత్మకమైన జగత్తు మనకి అనుభవానికి వస్తున్న జగత్తు ఇది సత్యమా మిథ్య నీ మనస్సు ఇంద్రియములు ఏ అవస్థలో ఫంక్షనల్గా ఉండవో ఆ అవస్థలో ఈ ద్వైత జగత్తు నీకు అనుభవానికే రావట్లేదు మూర్తి వచ్చిందంటే ద్వైతం లేదు ధ్యానంలో మనస్సు ద్వైతం లేదు నిద్రలో ద్వైతం లేదు సమాధిలో ద్వైతం లేదు నీవు ఏదో మనస్సు ఏకాగ్రంగా పెద్ద దుఃఖం వస్తే ద్వైతం లేదు పెద్ద భయం వేస్తే ద్వైతం లేదు పెద్ద ఆనందం వస్తే ద్వైతం లేదు ఇంద్రియములు మనస్సు ఫంక్షనల్గా ఉన్నంతకాలం ఉంది ద్వైతం దీని సంగతి ఏమిటని ఆలోచించాలి కానీ వేదమంత్రాలు ఒక బిభీషిక అంటారు అంటే బెదిరింపు ఓ బెదిరింపు ఎదురుకుండా పెట్టి ఎగదీస్తే బ్రహ్మహత్యా దిగదీస్తే గోహత్యా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎద్రవాడికి కల్పించి తద్వారా ఇదంతా సత్యమే అని చెప్పడానికి పూను కొనుట అది ధర్మం కాదండి అది పద్ధతి కాదు సో కర్మకాండకి ప్రామాణ్యం లేకుండా పోతుందిగా ద్వైతం సత్యం కాకపోతే ఈ కర్మకాండ అంతా కూడా ఈ కర్మకాండకి ప్రామాణ్యం ఉండదు ఇప్పుడు ద్వైతం ఇప్పుడు నాలాంటి పోటీగాడే నన్ను మీరు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే లడ్డూల సిస్టమ్ అంతా కూడా కొలాబ్స్ అయిపోతుంది ఇంకా లడ్డూ తీసే ఉండదు ఇంకా లడ్డు తీసేస్తే ఇంకా తిరుపతి దేవస్థానం ఏముందండి మీరు ఒక పెద్ద సమస్య ఒకటి క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి నువ్వు వదలిగిపోవా అంటే అదే సత్యం అక్కడికి మనం వెళ్ళలేకపోవడం ఎందుకంటే మనం వెళ్ళామండి లడ్డూ ఏమిటరా లడ్డూ ఏమిట్రా ఆ లడ్డు ఏమిటా లడ్డు అంటే అర్థం ఏంటి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి లడ్డు ఏమిటి తలకై లడ్డు వేనుభాయి వెంకటేశ్వర స్వామి లడ్డు ఇంకేముందండి వాట్ ఈజ్ లెఫ్ట్ నా నథింగ్ ఈజ్ లెఫ్ట్ కాబట్టి ఇటువంటి అద్వైతులు ఉన్నారేమి వేళ్ళను అసలు వాళ్ళను మూలపడి ఉండాలి వాళ్ళు వాళ్ళని రంగంలోకి తీసుకురాకపోవడమే మంచిది డూప్లికేట్ లడ్డు అంట డూప్లికేట్ లడ్డూ ఏముంది అదే డూప్లికేట్ అయినా అది ఎలా తీసుకురా ఓం భూర్భువ శివహ వెంకటేశ్వర స్వామి నేన మధురం నివేదయాన ఇప్పుడు అది ఒరిజినలే ఇంకా డూప్లికేట్ ఏముంది ఇంకా డూప్లికేట్లేదు ఏం లేదు దాంతో వాళ్ళు ఈ లడ్డూ పేరుతోటి బిల్డింగ్లు కట్టి పెట్టుకున్నారు అక్కడ వెయ్యి మంది వర్కర్స్ ఉంటారు అక్కడ ఈ లడ్డూ కోసమే ఉంటారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఫిలాసఫీ వాళ్ళకి తెలిసి దాన్ని ఇంప్లిమెంట్ నన్ను తిరుపతి ఊళ్ళో కూడా రానివ్వరు ఈ పాట తెలిసిందంటే ఎందుకంటే సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతాయి కాబట్టి ద్వైతమే మిథ్య అయిస్తే కర్మకాండకి ప్రామాణ్యం లేకుండా పోతుంది అనుకున్నాడు చూడండి యనర్ద్వైతమి అవిద్యాకృతం మృగతృష్ణివత్ అనృతం అద్వైతమే పరమా కర్మకాండం విషయాభావాణం ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతమే మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తే వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది ఏమీ ఉండదు అంటే ఏమైపోయింది విషయాభావాలు విషయం లేకుండా పోతుంది ఇది వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదము ఇది స్పెషల్ అంటే విషయం ఉంటుంది ఆ విషయం చుట్టూ మీరు ఒక పెద్ద సంస్థను నిర్మాణం చేయొచ్చు మీరు విషయం లేకుండా చేసేసారు ఈ సంస్థకి లాజిక్ లేకుండా అయిపోతుంది సో ఆ రకంగా ఈ అద్వైతవాదుల సిద్ధాంతం అవలంబిస్తే అలా అవుతుంది ఎప్పుడైతే ద్వైతం కాదది ద్వైతమివ ద్వైతం ద్వైతమివ ద్వైతం కాదు అదే ద్వైతమివ ద్వైతం లాంటిది ఇవా అని ఎప్పుడు వేశారో ఏమంటే మరి అది ద్వైతం లేదన్నప్పుడు మరి ద్వైతంలాగా ఎందుకుందంటే అవిద్యాకృతం అజ్ఞానం చేత కలిగిన ద్వైతం యొక్క ఆభాష సత్యం గాదది అది మృగతృష్ణుని కావతు ఇప్పుడు ఎండమావి ఉంటుంది ఎండ మావి అంటే నీరు ఎండ అంటే సూర్యకాంతి సూర్యకాంతిలో ఇసుకలో వీడికి ఎడారిలో నీరు కనపడుతుంది నీరు కనపడితే ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి రెండు ఉన్నాయా ఇసక నీరు రెండు ఉన్నాయా లేవు ఏముంది ఇసకే ఉంది ఇసక కాదు పాయింట్ సూర్యకాంతి సూర్యకాంతియే ఉందా లేకపోతే సూర్యకాంతి నీరు రెండు ఉన్నాయా మీకు ఎలా కనపడుతుంది అలా అలా చదువుతున్నట్టుగా తరంగాలు ఆ తరంగాల్లో సూర్యకాంతి పడి చక్కగా చమక్ చమకమతో కనపడుతుంది కాబట్టి మీరు ఏమనుకుంటారో అయ్యో ఉన్నాయి సూర్యుడు దాంట్లో ప్రకాశిస్తున్నాడు అనుకుంటారు ద్వైతం కానీ అక్కడ ద్వైతమేం లేదు మీరు నీళ్ళు అనుకున్నది కూడా భ్రమయే ఉన్నది సూర్యకాంతియే అద్వైతమే ఈ జగత్తు కూడా అలాంటిదే ఇది పూర్వపక్షం ఉన్నవే సిద్ధాంతం అనుకుంటారు అలాగ నువ్వు దాన్ని చెప్పినట్లయితే ఏమవుతుందో తెలుసిన పరమార్థము అద్వైతము ఒక్కటే అవుతుంది అద్వైతమేవ పరమార్థ ద్వైతం ఇచ్చయే అజ్ఞానమే వాస్తవంగా ఉన్నది కాదు అప్పుడేమవుతుందంటే తద కిలా అయ్యో కిలా అంటే అయ్యో ఎంత మాట్లాడుతున్నావు కర్మకాండకి విషయం లేకుండా పోతుంది ఎందుకంటే మీకు కర్మకాండ నిలబడాలి అంటే నువ్వు భిన్నంగా ఉన్నావు దేవుడు భిన్నంగా ఉన్నాడు ఈ దేవతలందరూ భిన్నంగా ఉన్నారు భూలోకం భిన్నంగా ఉంది స్వర్గలోకం భిన్నంగా ఉంది సుఖాలు హెచ్చు తగ్గులు ఉన్నాయి నీవు ఈ కర్మ చేసా ఆ సుఖాన్ని పొందాలి ఇది విషయం సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ కర్మకాండ ఈ సబ్జెక్ట్ మ్యాటరు ఇట్ జస్ట్ డిజపియర్స్ లేకుండా పోతుంది సబ్జెక్ట్ మ్యాటర్ లేకుండా పోతుంది తథాచా విరోధ ఏవ సత్ అప్పుడు విరోధం వస్తుంది విరోధం అంటే కాంట్రడిక్షన్ ఏమిటి కా్రడిక్షను వీడు య్ఞోపేతం వేసుకుని వేదం వల్లిస్తున్నాడు ఆ వేదంలో ఏముంది ఇదే ఉంది ఈ కర్మకాండే ఉంది యజ్ఞం చేసుకో యజ్ఞం చేసుకుంటే స్వర్గానికి పోతావు యజ్ఞం సరైన యజ్ఞం చేస్తానే ఏం చేయాలి సోమయాగం చెయ్యి సోమం అంటే ఏమిటి ఒక లత ఉంటుంది అది తీసుకురా ఆ లత లేదంటే పోనీ మా ఊళ్ళో ఉన్న లతలు కొనుకొస్తాయా అంతా ఈశ్వరుడే కదా అంటే అలాంటి వేషాలు వేకు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టు సోమలత తీసుకురా మరి సోమలత లేకపోతే దానికి ఏదో సబ్సి చూట్ ఉంది అది తీసుకురా లేదంటే ఆ ఊరు వెళ్ళి తీసుకురా అంతేగానే ఏదో ఒక పత్రం ఉంది కదా అని అలాగే సమర్పించేస్తామంటే కుదరదు బిల్వ వృక్ష పత్రమే తీసుకురావు ఏకబిల్వం శివాత్మ అలాగనమాట కాబట్టి ఈ కర్మకాండకి విషయం అనేది లేకుండా అయిపోతుంది విరోధం వస్తుంది సో ఏమిటి విరోధము ఆ కర్మకాండలో అవన్నీ చెప్పారు ఇప్పుడు మీరు అద్వైతమే అంటే ద్వైతం ఉంటేనే అది నిలబడుతుంది దానికి మీనింగ్ ఉంటుంది ద్వైతమే లే ద్వైతమే మిథ్య అన్నట్లయితే దానికి వీల్లింగే ఉండదు కాకుండా మీరు యజ్ఞశాలకు వెళ్ళి బ్రహ్మార్పణం బ్రహ్మ విహేను మొదలుపెట్టారనుకోండి అసలు అది ఏమీ వర్కౌట్ కాదు అని చెప్పే మీకు కర్మకాండ పీపుల్ వాళ్ళు భగవద్గీత చదవరు ఎప్పుడైనా వాళ్ళ భగవద్గీత గురించి మాట్లాడుతుంటే విన్నారా మీకు కమ్ ఎనీవేర్ నియర్ దాంట్ అదేదో మాఘపురాణం ఉంటాడు కార్తీక పురాణం ఉంటాడు కానీ భగవద్గీత జోలికి రాడు సో తర్వాత ఈ జ్యోతిష్యం వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలేనారు భగవద్గీత జోలికి వాడు ఎంతసేపు వాడి ఒక స్ట్రక్చర్లో వాడు దాంట్లోనే గురుగుడు కొంచెం అక్కడే ఉంటాడు తప్ప వాడు భగవద్గీత రాడు ఏమో కొన్ని సంస్కృత పదాలు పట్టుకుంటాడు విభక్తి జ్ఞానం లేకుండా పట్టుకుంటాడు అవి కూడా ఒక వాటితో కాలక్షేపణం చేసేస్తాడు తప్ప కాబట్టి విరోధం వస్తుంది విరోధం అంటే అంటే కాంట్రడిక్షన్ అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు వేద ఉపనిషత్తులు వేదంలోది అంటున్నారు మళ్ళీ యజ్ఞాలు కూడా వేదంలోనే ఉన్నాయి మరి ఇది అద్వైతం అయితే మరి అధిద్వైతం అయితే విరోధం అంతా పుస్తకం చూపించి బెదిరించడం చూపించి నేను చెప్పాను కదా వివేకానంద స్వామి డోంట్ ఫ్రైటన్ మీ విత్ ఎ బుక్ ఈవెన్ ఇఫ్ దట్ బుక్ ఈస్ కాల్డ్ వేద అని అన్నాడు కాబట్టి తర్వాత ఇంకోటి ఇంకో మాట అన్నాడు మీరు ఆ బుక్ నుంచి బయటకు వస్తే కానీ అసలు మీకు సత్యం తెలియదని కూడా అన్నాడు వీళ్ళందరూ గుండెలు తీసిన బంతులు ఈ స్వామి వివేకానంద వీళ్ళందరూ వాళ్ళు చాలా జబర్దస్త్ చెప్తారు మీకు ఉత్సాహం ఉండి చూస్తే తెలుస్తుంది వేదైక దేశభూతోపనిష పరమార్థద్వైత వస్తు ప్రతిపాదకత్వాత్ అప్రమాణం కర్మకాండం అసద్వైత విషయత్వాత్ అది విరోధం ఆయన విరోధాన్ని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలాగంటే మొత్తం వేదం అనేది ఒక ముద్దు ఉంది ఈ వేదంలో చిన్న పార్ట్ ఉపనిషత్ అందులో లాస్ట్ పార్ట్ ప్రారంభంలో కాదు ఇప్పుడు పుస్తకం రాస్తున్నాను అనుకోండి ఎవడాలను మొట్టమొదటి చాప్టర్ రెండో చాప్టర్ మిడిల్ చాప్టర్స్ చాలా ఫోకస్డ్గా రాస్తాడు ఇంకా టీసీస్ రాయడం ఆఖరికి వచ్చేసాడు విసిగెత్తున్నాడు ఏదో రాదు వాటర్ ఫైనల్ చాప్టర్ ఇప్పుడు టీసీస్లో ఐదో చాప్టర్ ఎలా ఉంటుంది పిహెచ్డీలు చేసిన తెలుస్తుంది ఐదో చాప్టర్ ఎలా ఉంటుంది అది కాబట్టి పెట్టడం అసలు వాడి మంచి వర్క్ అంతా మీకు సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్లలో ఉంటుంది ఫిఫ్త్ చాప్టర్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ ఏదో ఇంకా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే కొంత తీసే పెరుగుతుంది అన్నట్టుగా సమయం ఇక్కడిదే అక్కడిదే పోగేసి ఏదో పెడతాను ఫిఫ్త్ చాప్టర్ ఇరవై పేజీలు ఉంటుంది మిగతా ఫోర్త్ చాప్టర్స్ నాలుగు పేజీలు ఉంటాయి నువ్వేమో ఆ నాలుగు వందల పేజీలని వదిలిపెట్టేసి పేజీలు పట్టుకున్నట్టుగా ఉంది ఈ ఉపనిషత్వం వేదము యొక్క ఏకదేశము ఆ ఉపనిషత్తు ఆ ఉపనిషత్తే ప్రమాణమంటావు దాని ప్రకారం అయితే పరమార్థమైన అద్వైత వస్తువునే ప్రతిపాదిస్తుంది ఉపనిషత్తు ఇప్పుడు మీకు అర్థమైపోయిందా శంకరుడి కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతమే ఉపనిషత్తు అంటే అద్వైతం అదిగో నువ్వు ఉపనిషత్తు ఒక్కటే పట్టుకుంటావు అది పోనీ వేదానికి బయట ఉందంటే పోనీ విరోధం లేదు ఇంకా దాని దారి దాన్ని దీని దారి దీన్ని అన్నట్టుగా అది కూడా వేదంలోదే అంటావు పైగా ఎక్కడో మూల పడుంది వేదైక దేశము సో కుమారులు బట్టి ఏమన్నాడో తెలిసిన పదివేల ఎకరాల పంట పొలం ఉందండి పదివేల ఎకరాలు కాకినాడ వెళ్తుంటే పదివేల ఎకరాల పంట పొలం వస్తుంది ఆ పంట పొలం అంతా దాటేసి వెళ్ళిపోతే ఇంకా చవికి నేలు వస్తున్నా ఊషర క్షేత్రం ఉండాలి దాంట్లో పంట ఏం పండదు అక్కడ ఉప్పు ఆరపోసుకుంటు తప్ప ఇంకా దేనికి పనికి రాదు పూర్వకాలం ఇప్పుడైతే కెమికల్ ఇండస్ట్రీ ఏదైనా పెడితే పెట్టచ్చు అయితే ఉప్పు కట్ట ఉప్పు కళ్ళు పెట్టుకుంటు అక్కడ మొక్క మొలవదు ఈ ఉపనిషత్తులాంటి ఏమంటే ఈ కర్మకాండేమో ఈ పదివేల ఎకరాల వరి పొలం వరి క్షేత్రం అక్కడ ఫలాలు ఉంటాయి దుండుతారు విత్తనాలు వేస్తారు ఫలాలు వస్తారు అది కర్మకాండ అని కుమారుల భట్టు అలా వర్ణించాడు సెనివే కాబట్టి కుమారుల భట్టు కూడా ఉపనిషత్తు అంటే అద్వైతం ఒప్పుకున్నాడు ఆ రోజున ఉన్న వాళ్ళందరూ కూడా ఉపనిషత్తు అంటే అద్వైతమే అది మనం తీసుకోవడం అనాలా తప్ప సో ఇక్కడ విరోధం ఏమిటంటే ఆ ఉపనిషత్తునే ఒకళ్ళు ఇలా చెప్తున్నారు ఇంకొకళ్ళు అలా చెప్తున్నారు అది కాదు విరోధం అలాంటి విరోధం శంకరుల కాలంలో లేదు శంకరుల కాలంలో ఉన్న విరోధం వల్ల ఏమిటంటే ఉపనిషత్తునే మీరు పట్టుకుంటే పరమార్థ సత్యము అద్వైతమే తప్ప ఇంకొకటి లేదు కానీ ఈ ఉపనిషత్తు స్వతంత్ర గ్రంథమేమీ కాదది అది వేదంలో ఏకదేశము వేదంలో ఓ అదే వేదంలో కర్మకాండ దగ్గరికి మీరు వస్తే అదే వేదంలో కర్మకాండం అంత ద్వైతంతో నిండి ఉంది నీవు ఉపనిషత్తే ప్రమాణము అనుకున్నవాడికి ఈ కర్మకాండ అసత్యమైపోతుంది మిథ్య అయిపోతుంది ద్వైత విషయత్వ ఎందుకంటే ద్వైతం మిథ్య కదా ద్వైతం సత్యం కాదు కదా కాబట్టి ద్వైత ప్రతిపాదకమైనటువంటి కర్మకాండ మిథ్యై కూర్చుంటుంది వేదంలో నైంటీ పర్సెంట్ మిథ్య టెన్ పర్సెంట్ అసత్యం అనేటువంటి విరోధంలో నువ్వు పడిపోతావు అది విరోధం పుస్తకం చూపించి భయపెట్టడం కాబట్టి మనం వేదం చదువుకున్న వాళ్ళం వేదం గొప్పతనాన్ని నిలబెట్టాలయా మనం ఆ వేదాన్ని ఆ విరోధంలో పడేయకూడదు కాబట్టి దీనికి పద్ధతి ఏమిటి ఏతద్విరోధ పరిజిహీర్షయా ఏతద్ కాదు తద్విరోధ పరిజిహీర్ష శ్రుత్యా ఏతదు ఈ విరోధం ఉండకూడదు దీన్ని దూరంగా పెట్టాలి అనే ఆకాంక్షతో అనే కోరికతో వేదమే ఇలా చెప్తోంది ఏమని చెప్తోంది పూర్ణమద పూర్ణమిదం అని చెప్తోంది వేదమే చెప్పిందిగా అంటే దాని అర్థం ఏమిటి కార్యకారణయో సత్యత్వం సముద్రభత్ పూర్ణమద ఇత్యాదినట్టి వేదమే మనం చెప్పిన కర్మకాండంతా అద్వైతం ఉన్నది ఉపనిషత్తుల్లో అద్వైతం ఉన్నది మనలోనే విరోధం వచ్చేస్తోంది ఈ విరోధాన్ని వీళ్ళు పాపం ఇబ్బంది పడిపోతారు ఈ మానవులందరూ ఆ విరోధాన్ని కూడా పరిష్కారం చేసి మనం అందజేస్తే మానవులకి సరైన నాలెడ్జ్ దొరుకుతుంది అనే అభిప్రాయంతో ఆ వేదమే చెప్తోంది ఏమని పూర్ణమద పూర్ణమిదమ్మని చెప్తుంది దాని అర్థం ఏమిటంటే సముద్రమే సముద్రము పూర్ణము సత్యము సముద్రం నుంచి పుట్టిన జల తరంగములు ఇత్యాదులు పూర్ణము సత్యము అదేవిధంగా పరమాత్మ పూర్ణము అద్వైతము ఆ ద్వైత పరమాత్మ నుంచి పుట్టిన ఈ ద్వైత జగత్తు సత్యము పూర్ణము ఇప్పుడు ఏమైపోయింది మీ ఉపనిషత్తు సే సేఫ్ అయింది కర్మకాండ సేఫ్గా ఉంది వేదమే మనకి చక్కగా విరోధాన్ని పరిష్కారం చేసి చూపించింది ఇది ఇక్కడికి పూర్వపక్షం పూర్తయి సిద్ధాంతం ఇంకా అంతకంట ఆచార్యులు అది అసత్ అంటారు అంటే అది తప్పు అర్థం అది తప్పు ఇంతవరకు మీరు ఇచ్చిన వాదం కలదో అది తప్పు నేను ఇలా పదే పదే అనుకున్నానని మీరు అన్యసా భావించకూడదు ఉపనిషత్తులో ద్వైతమా అద్వైతమా అన్నది ఎప్పుడూ శంక కాదు ఉపనిషత్తు అద్వైతమే కర్మకాండ ద్వైతం దీనికి విరోధం పరిహరించాలి అని అది ఆయన చర్చిస్తుంది ఈనాడు ఉపనిషత్తు ద్వైతమాద్వైతమాని ఈనాడు చర్చ చేస్తున్నారు అలాంటి చర్చ అసలు మీకు అక్కడ శంకర భాష్యాల్లో ఉండదు కారణం ఏంటంటే రంగనాథానంద్ గారు చెప్పినట్టుగా శంకరుడి కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతం అంచేతనే ఔపనిషద్దులు అని పేరు వాళ్ళకి అద్వైతులకు ఔపనిషదులు అని పేరు వాళ్ళకి అద్వైతులు ఉపనిషదులుగా వాళ్ళే మేము మేము ఔపనిషదులం కాదండి ఎందుకంటే ఔపనిషదులు అంటే అద్భై దయ కూర్చుంటాడు అలా ఉండేది ఇది ఎలాగంటే శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు సమాజంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే విభాగాలు లేవు కాబట్టి ఆ గీతని మీరు అలాగా దాన్ని దాన్ని సాగతీయకూడదు అలా సాగతిస్తే శ్రీకృష్ణుని చెప్తున్న పాయింట్ మిస్ అయిపోతాం ఆయన గీతను బోధించినప్పుడు ఈ విభాగాలు లేవు ఆయన గీతను బోధించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఇలాంటి విభాగాలు ఉన్నాయి ఏవేవో కలహాలు రాగాలు క్లేషాలు ఉన్నాయి తప్ప మహాభారతంలో ఉన్న కలహాలన్నీ ఉన్నాయి దాంట్లో ఆ కాలంలో అంతే తప్ప క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అని సమాజ స్థితి అప్పుడు లేదు కాబట్టి దాన్ని గమనించి మనం ఆ సత్యాలని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎనివే తదత్ ఈ వాదము తప్పు దీనికి వాదానికి పేరేమిటి ద్వైతాద్వైత ద్వైతాద్వైత వాదం అది తప్పు ఇప్పుడు ఒకనే నువ్వు బ్రహ్మచారివా గృహస్థవా అని అంటే నేను బ్రహ్మచారి గృహస్థుడను అని చెప్పాడు అలాంటిది ద్వైతాద్వైతం ఇది వినడానికి చాలా బాగుంటుంది అలా చెప్పి సమర్థించుకోవచ్చు మీరు నా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను బ్రహ్మచారిని ఆమె ఇక్కడ ఉన్నప్పుడు నేను బృహస్పని అలా సమర్థించుకోవచ్చు మీరు ఏముంది సమర్థించడానికి ఏముంది ఎలా కావలసింది అలా సమర్థించు ఈ ద్వైతాద్వైతాన్ని కూడా ఆ విధంగానే సమర్థించి వాళ్ళు లేకపోలేరు చాలామంది అలాంటి ఈ వంశీధరాచార్యులు అన్నానే ఆయన ద్వైతాద్వైతం భర్తృ ప్రపంచాచార్య అని ఆయన ద్వైతాద్వైతీయే బోధాయనుడు అంతే సో విశిష్టాద్వైతం కూడా ఓ రకంగా దీంట్లోకే వస్తుంది ఎందుకంటే అద్వైత అన్నారు కదా అద్వైత అంటే అద్వైతం విశిష్ట అంటే ద్వైతం అది ద్వైతాద్వైతంలో పడుతుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకే కేటగిరీ ద్వైతాద్వైతం దాన్ని తిరస్కరిస్తున్నారు అది కాదు ఎందుకు తెలుసునండి శంకరులు క్లియర్గా చూస్తాం కదా వెరీ సింపుల్ విశిష్ట విషయాపవాద వికల్పయో అసంభవాత్ ఇది సంగ్రహవాక్యం దీని వివరణ ఇదంతా రేపు చూద్దాం అక్కడ అంటే పూర్ణమపక్షంతో ఆపేయటం సమ్మతం కాదు కనుక చెప్తున్నాను ఇప్పుడు వికల్పం అంటే ఆల్టర్నేటివ్ దిస్ ఆర్ దాట్ ఇదేనా కానీ అదేనా కానీ అనే ఆల్టర్నేటివ్స్ కొన్ని చోట్ల ఒప్పుతాయి కొన్ని చోట్ల కుదురుతుంది కానీ తత్వం దగ్గరకు వచ్చేప్పటికీ ఇదేనా కానీ అదేనా కానీ అనే వికల్పము పోసాక్ కాబట్టి ద్వైతాద్వైతవాదము తప్పు పండించ